ఈ ఆబ్జెక్ట్స్ ఎక్కువ మోడర్న్ సొసైటీలో ఆబ్జెక్ట్స్ ఎక్కువ వస్త్రాలు పోగుపడిపోతూ ఉంటాయి ఈ వస్త్రాలు ఏం చేయాలో అర్థం కాక గిలగిలాడుతూ ఉంటాం నేను సన్యాసం చూశాను ఆయన దగ్గర రెండే వస్త్రాలు ఉంటాయి ఒక వస్త్రం మీరు పొద్దున్న పూట వెళ్తే ఒక వస్త్రం ఒక లైన్ మీద కనపడుతూ ఉంటుంది ఒక వస్త్రం ఒంటి మీద మీరు సాయంకాలం పోటు వెళ్తే ఒక వస్త్రం ఒంటి మీద ఉంటుంది రెండో వస్త్రం పెట్టెలోనో సంచిలోనో ఉంటుంది లైన్ మించి తీసేసి సంచి పొడిగా అయిపోయింది కనుక సంచిలో వెళ్ళిపోయింది అంతే ఎంతసూ ఇమాజిన్ అతని మెంటల్ స్టేట్ మీరు ఇమాజిన్ చేయండి హౌ హీ వుడ్ అబీపీ మీరు మాత్రం ఎన్ని వస్త్రాలు కట్టుకుంటారండి మీరు రెండు వందల ధోతీలు ఎన్ని కట్టుకుంటారు ఒకటే కట్టుకుంటారు మొన్నాటికి ఎన్ని కావాలి మొన్నటికే ఒకటే ఆయన మైండ్ సెట్ ఎంత సరళంగా ఉంటుందో చూడండి ఆయన ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ సంజీలో ఈ వస్త్రం పెట్టుకుని వెళ్ళిపోతాడు కాబట్టి జీవితాన్ని ఈ పరిగ్రహము పరిగ్రహము అంటే ఉపకరణములను ప్రోగు చేయుత ఈ పరిగ్రహం పేరుతోటి జటివం చేసుకుంటే మీరు సత్యానికి దూరంగా అయిపోతారు రమణ మహర్షి చేసిన బోధలలో ప్రధానమైన బోధ అపరిగ్రహం పతంజలి అపరిగ్రహాన్ని చెప్పి వారు రమణ మహర్షి అపరిగ్రహాన్ని బోధించేవారు సో కాబట్టి ఈ ఉపకరణము జీవితాన్ని సింపుల్ చేసుకోకపోతే మన ఇన్వర్డ్ లైఫ్ అవుట్వర్డ్ లైఫ్ సింపుల్గా ఉంటే చాలదు ఇన్వర్డ్ లైఫ్ కూడా సింపుల్గా ఉండాలి అంటే మన ఇమోషన్స్ మన భావావేశములు ఇవన్నీ కూడా సరళంగా సింపుల్గా ఉండాలి అటువంటి మనస్సులో మాత్రమే సత్యము అనుభవానికి వస్తుంది మంత్రం అమృతత్వస్ చెతూ నా శాస్తి విత్తేన ఇది అంటే మీరు డబ్బు పోగేసి మోక్షాన్ని పొందగలుగుతాను మోక్షము అంటే ఏమీ లేదండి సుఖ శాంతి ఆనందము అంటే మోక్షము శాంతి ఆనందం దాన్ని ధనం ద్వారా పొందగలుగుతాను అని మీరు అనుకుంటే అంత పొరపాటు అదే కానీ ఆధునిక కాలంలో ఆధునిక కాలమో లేకపోతే ప్రపంచం అంతా ఎప్పుడూ ఇలాగే ఉందో లోకల్లో ఒక దృష్టి ఏమిటంటే డబ్బు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే మనము పుణ్యకర్మల్ని ఎక్కువ చేయగలుగుతాము తర్వాత దాన ధర్మాలు ఎక్కువ చేయగలుగుతాము తద్వారా దేవుడికి మనంత దగ్గర అయిపోతాము ఒక అభిప్రాయం ఒకటి ఉంది ఈ అభిప్రాయాన్ని ఈ మహాత్ములు కూడా మహాత్ముల్లో మూడు రకాలు ఉంటారని చెప్పాను కదా ఆ మూడో రకం పక్కన పెట్టండి మొదటి రెండు రకాల మహాత్ములు కూడా ఈ అభిప్రాయాన్ని వాళ్ళు బలం చేస్తారు ఒకవేళ ఈ అభిప్రాయం మీలో లేకున్నా వాళ్ళు నాటుతారు ఎందుకంటే వాళ్ళు కూడా ఒక అవివేకానికి బలైపోయి ఉంటారు వ్యామోహంలో ఉంటారు జిడ్డుగా ఉన్నాడంటే వాడి జిడ్డు ఉపాసనలో పడి వాడి దగ్గర వివేకమే ఉంటుంది ఊరికే అల్ల తప్ప వివేకమే ఉంటుంది ఊరికే గడబిడ చేస్తాడు తప్ప వివేకమే ఉండదు రాజస్థాన్కి ఎక్కడ ఉంటాడు మణిపూర్కి ఎక్కడ ఉంటాడు కొండలు ఉంటాడు కింద నుంచి పైకి వెళ్ళిందంటాడు పై నుంచి కిందకు వచ్చిందంటాడు ఏవేవో పెద్ద పెద్ద సమాసాలు పెద్ద పెద్ద పదాలు ఒక భాష ఉంది ఆ భాష వాడతాడు వివేకమే ఉండదు కాబట్టి ఎనీవే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కూడా ఒక అజ్ఞానంలో ఉంటారు వాళ్ళు స్వయం కన్ఫ్యూస్డ్గా ఉంటారు కాబట్టి పరాన్ కన్ఫ్యూజ్ అయ్యి ఉంది వాళ్ళు కూడా జీవితం గురించి సత్యం గురించి వివేక వైరాగ్యాల గురించి ఈశ్వరారాధన కర్మ ఉపాసన ధ్యానము వీటి విషయంలో వాళ్ళకి ఏమి ఒక రూపాయిలో నయా పైస వివేకం కూడా క్లారిటీ కూడా ఉండదు క్లారిటీ ఉండాలండి క్లారిటీ ఈజ్ వెరీ డిఫికల్ట్ క్లారిటీ ఆఫ్ థింకింగ్ క్షారిటీ ఇన్ యాక్షన్ రెండు థింకింగ్లో క్లారిటీ క్లియర్ మిక్సప్ ఉండదు కన్ఫ్యూషన్ ఉండదు కలగాపలకం చేయడం ఉండదు క్లియర్ యాక్షన్లో లవ్ ప్రేమ ఉదారత యాక్షన్లో థింకింగ్లో క్లారిటీ ఈ రెండూ ఉండవు థింకింగ్లో క్లారిటీ లేకపోతే యాక్షన్లో ఛారిటీ రాదు దాంతో చాలా జటిలంగా ఉండి వాళ్ళు చాలా అవివేకంగా ఉండి ఆ అవివేకాన్నే లోకానికి పంచిపెడుతూ దాంట్లో భాగంగా డబ్బు చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది రిలిజియన్ అన్నది డబ్బు చుట్టూ తిరుగుతూ ఉంటుంది ముఖ్యంగా ఇన్ మోడర్న్ టైమ్స్ హిందూ ధర్మానికి వచ్చినటువంటి పెద్ద ఇబ్బంది ఏమిటంటే ఇప్పుడు కన్వర్షన్స్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనకి ఎందుకు ఉన్నాయంటే మన మనకే ఉంది ఆ సమస్య ఇంకెవరికీ లేదు కన్వర్షన్స్ అనే మేజర్ ప్రాబ్లం మనకే ఉంది ఎవరికి ఉంది మిగతా అంత సమస్యలో ఉన్నట్టుగా మనకు కనపడతాం మనకే మేజర్ ఇష్యూ అది ఆ సమస్య మనకి ఎందుకు వచ్చిందంటే హిందూయిజంని మనం ఒక ధనవంతుడు అధికార బలము గలవాడు వాళ్ళకి మాత్రమే అందుబాటులో ఉండేటువంటి మతం కింద మార్చేశారు ఇప్పుడు మీరు వెంకటేశ్వర స్వామిని హృదయపూర్వకంగా ఆరాధించుకోవాలి అంటే మీరు ధనవంతుడైనా అయి ఉండాలి అధికార బలం గలవారైనా అయి ఉండాలి ఇప్పుడు మీంట్లో ఏదో ఒకటి ఉండాలి లేకపోతే ఆ వెంకటేశ్వర స్వామి మీకు అందని రాని పండులాగా మిగిలిపోతున్నాయి లేకపోతే మీ హృదయంలో మీరు ఆరాధించుకుంటే పర్వాలేదు మీకు మతం యొక్క లక్షణం మతంలో హృదయంలో ఆరాధించుకుంటే మతం ఏముంది ఇంకా మతానికి అతీతంగా పోయిన కాబట్టి ది రిలి ది పవర్ఫుల్ అండ్ ది వెల్దీ వాళ్ళ యొక్క రిలిజియన్ కింద మీరు మార్చేసేపటికి ఎవడైతే వీక్ అండ్ పూర్ వీక్ అండ్ పూర్ వాళ్ళు దే ఆర్ వల్నరబుల్ దే కెన్ బి కన్వర్టెడ్ టు ఎనీ అదర్ రిలీజియన్ ఎందుకంటే మన రిలిజియన్ వీకెండ్ పూర్ని దగ్గరికి తీయడానికి చెత్త కాకుండా అయిపోయింది కదా వీకెండ్ పూర్ని పక్కన మీకు నెట్టేసేటువంటి ఎప్పుడైతే రిలిజియన్ వెళ్ళిపోయిందో వాళ్ళందరూ ఇంకో రిలిజియన్లోకి నడిచి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఎనీవే ఇట్స్ అడ్ ఐతి రేషం నాశాస్తి విత్తేన సో నేను చెప్పదలుచుకున్నది ఏమంటే ధనం ద్వారా మీరు దేవుడికి దగ్గర అయిపోతారు ధనం ద్వారా ఈశ్వరుణ్ణి మీరు ప్రీతుణ్ణి ప్రీ ప్రీ ప్రీతి చేయగలుగుతారు ఈశ్వరుడికి వజ్రపు సింహాసనాన్ని వజ్రపు కిరీటాన్ని వజ్రపు సింహాసనాన్ని వజ్రపు ఉంగరాలని ఈశ్వరుడికి మీరు ఇచ్చేస్తే ఈశ్వరుడు ఇబ్బడి ముబ్బడిగా ప్రీతి చెందిపోయి మిమ్మల్ని ఆ వైకుంఠంలో కూర్చోబెట్టేసుకుంటాడు తన పక్కనే కూర్చోబెట్టేసుకుంటాడు అని వీడి గీత పన్నెండో అధ్యాయంలో యోమే భక్తస్ సమయ ప్రియ అని ఉంటుంది ఇలాంటి భక్తుడు నాకు ప్రీతిపాత్రుడు అని ఉంటుంది అలాంటి భక్తుల్లో మనం మామూలుగా లోకంలో చూసి ఇవి ఏమీ అద్వేష్టా సర్వ భూతానాం అలాంటివి కనపడతాయి తప్ప కట్టు జుట్టు కట్టు జుట్టు బొట్టు గురించి ఏమీ ఉండదు డబ్బు గురించి ఏమీ ఉండదు దాన ధర్మాలు కీర్తి ప్రతిష్టలు కర్మలు ఇవేమీ ఉండదు కాబట్టి సో ఆ విధంగా ధనం చుట్టూ ఈశ్వర ఆరాధనను పరిభ్రమించి ఇట్లా చేసి వాళ్ళు ధన వ్యామోహంలో వాళ్ళు బతుకుతో ఇతరులను కూడా అదే వ్యామోహంలోకి నెట్టివేస్తో ఇదో పెద్ద విష వలయం దీంట్లో మనం కూడా కొద్ది ఉంటాం ఎందుకంటే మనం కూడా అదే ఒక సమాజ విలువల సామాజికమైన విలువలలో ఉన్నాం మనం కూడా ఓకింత అలాంటి దోషంలో భాగం మనం కూడా పొందుతున్నామా అని నాకు అనిపిస్తుంది సో ఎనీవే అమృతత్వస్య నాశాస్తి విత్తన మీరు ఆ మతాన్ని ఈశ్వరారాధనని విత్తంతో ముడిపెట్టి మీరు చేసినంత కాలము అది ఎప్పటికీ ముగిసేది కాదు అది ముందుకు వెళ్ళేది కాదు విత్తంతో కానీ విత్తసాధ్యమైన కర్మతో కానీ విత్తసాధ్యమైన ఉపాసనతో కానీ మోక్షమును పొందేటువంటి అవకాశము ఆశ అంటే పాసిబిలిటీ ఇసుమంతైనను లేదు అమృతత్వ నాశ మనసాపి అస్తి విత్తేన విత్తసాధ్యన కర్మణ ఇది అమృతత్వమునకు విత్తసాధ్యమైన కర్మ చేతను లభించుట అనే ఆశ మనస్సులో కూడా ఊహించడానికి అవకాశం లేదు అంటే ఊహ చేయడం కూడా కుదరదు కళలోనైనా అలాంటిది సంభవము కాదు మనసంటే స్వప్నం మనస్సు స్వప్నమే కనుక విత్తము చేత కానీ లేదా విత్తము ద్వారా మీరు చేయదలుచుకున్న కర్మ చేత కానీ ఆశ్రుతరా లేదు సాహోవాచ మైత్రేయీనాహం నామృత్యాంకిమహం తేన కుదే భగవాన్ వేద తదేవే బ్రూహీతి ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే పెళ్లిని చేస్తారనుకోండి పెళ్లి చేసేప్పుడు ఏం చూస్తారు డబ్బు భోగాలు మాత్రమే చూస్తారు డబ్బు భోగాలు చూసుకుంటారు డబ్బు భోగాలు చూసుకున్న తర్వాత క్యాస్ట్ ఇలాంటివి చూసుకుంటారు ఏదో కొంత ఈ కుల అభిమానం కూడా ఉంది కనుక అది చూసుకుంటారు ఎవరన్నా ఒకవేళ అమ్మాయి కులాన్ని దాటి వెళ్ళిందంటే కొంత ఇబ్బంది పడతారు కానీ ఆ వెళ్ళడం డబ్బు భోగాల్లోకి కనుక వెళ్తే సర్దుబాటు చేసేసుకుంటారు కులాన్ని దాటినా డబ్బు భోగాల్లోకి కనుక వెళ్ళినట్లయితే పొన్లే ఏదో సర్దుబాటు చేసుకుంటారు కొంచెం టైం తీసుకుని సర్దుబాటు చేసుకుంటారు కొంచెం టైం తీసుకోవాలి డై ఓపెన్గా ఇంప్రెస్ చేయకూడదు ఎందుకు దీని సైకాలజీ చెప్పమంటారా లేకపోతే అలాంటి ఇబ్బందికరమైన చెప్పొద్దంటారా దాంట్లో సైకాలజీ ఉంది ఆ సైకాలజీ ఏంటంటే మనందరికీ ఒక వీక్నెస్ ఉంది ఆ వీక్నెస్ ఏమిటి ఆ వీక్నెస్ మనం పోగొట్టుకోవాలి ఆ వీక్నెస్ ఏమిటంటే వీ వాంట్ వాట్ ఈజ్ కాల్డ్ రెస్పెక్టబిలిటీ అంటే సమాజంలో ఒక మర్యాద కావాలి సమాజంలో మర్యాద కావాలి ఇప్పుడు నేను ముఖాన్ని విభూతి లేకుండగా కాషాయం లేకుండగా ఉండి ఏదో మామూలు ప్యాంటు షర్టు వేసుకుని సపోజ్ మార్కెట్లో కనపడ్డాను అనుకోండి నేను సపోజ్ అప్పుడు మీరేమనుకుంటారు పోని మీరు పోని నా మీద ప్రేమ మీకు ఎక్కువ నేను మిమ్మల్ని ఇల్లు పెట్టేస్తాను మిగతా వాళ్ళు ఏమనుకుంటారు ఏమిట్రా వీడు సన్యాసేనంటవా అనుకుంటారు అనుకుంటారా అనుకోరా వాళ్ళు అలా అనుకుంటారేమో అననే భయం నాకుంటుందో ఉండదా దిస్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ రెస్పెక్టబిలిటీ ద ప్రిన్సిపల్ ఆఫ్ రెస్పెక్టబిలిటీ ప్రతివాడు కూడా రెస్పెక్టబిలిటీ అంటే సమాజంలో మర్యాదని కాపాడుకోవాలి అని ప్రతివాడు ప్రయత్నిస్తాడు సమాజంలో ఉండే జనులు కూడా వీడు మర్యాదస్తుడిగా ఉండాలి అని అపేక్షిస్తారు ఏమండి ఓకే మీరు అన మీరు అనొచ్చు దాంట్లో తప్పే ఉందని తప్పుందని నేను అంటాలా నేనేమంటున్నానంటే మరి మీరు విని దాన్ని ఆలోచించాలి మీరు కంగారు పడేటి లేడేటని అనుకోకూడదు మీరు విని ఆలోచించండి ఓపెన్ మైండ్తో వినండి మీరు అటువంటి రెస్పెక్టబిలిటీని దానికి విలువనిచ్చి మీరు దానిని కోరుతూ ఉన్నంత వరకు మీకు సత్యవస్తువు సాక్షాత్కారం కాదు కొంచెం మరి వినడానికి చెప్పడానికి కూడా మీ దూరంగానే ఉండొచ్చు ఎందుకంటే ఆ రెస్పెక్టబిలిటీ ఏం చేస్తుందంటే ఒక ఈగోని ప్రతిష్ట చేసి పెడుతుంది అల్టిమేట్గా వీడు అన్ని రకాల ఈగోని జయించగలుగుతాడు కానీ ఆ ఈగోలో విరుక్ ఇరుక్కుపోతాడు దాన్ని మాత్రం జయించలేకపోతాడు దాన్ని జయించలేక ఆ ఈగోలో ఇరుక్కుపోయి నేను సన్యాసిని నేను సమాజంలో పూజలు నేను అనేక మంది శిష్యులకు మార్గదర్శనం చేసేవాడను సో నా మాటకి ఇంత విలువ ఉన్నది నన్ను చూసి అందరూ దండాలు పెడతారు అని ఈ విధంగా ఇదంతా కూడా ఆ రెస్పెక్టబిలిటీలో అంతర్భాగంగా ఉంటుంది దాన్ని అల్టిమేట్గా వీడు ఆ రెస్పెక్టబిలిటీకి బానిసైపోతాయి అండ్ దేర్ ఫార్ ఆ ఈగో గట్టిగా క్రిస్టలైజ్ అయిపోయి వాడు దాని నుంచి బయటపడలేడు రిచ్ మ్యాన్స్ ఈగో అని ఒకటి ఉంటుంది ధనికుని యొక్క అహంకారం వాడు దా ధనికుడు యొక్క అహంకారం ధనికుడు కొంచెం వివేకం తెచ్చుకుని ఆ అహంకారం నుంచి బయటపడగలుగుతాడు కానీ ఈ రెస్పెక్టబిలిటీ అహంకారం నుంచి బయటపడడం వెయ్యి రెట్లు కఠినం అల్టిమేట్గా అక్కడ మనిషి ఇరుక్కుపోతాయి అది సందేహం కాబట్టి చాలా కఠినమైన విషయం బట్ అట్ ది సేమ్ టైం తేలిక కూడా ఎందుకంటే బండరాయిని మోస్తూ ఉండడం కఠినం కానీ విడిచిపెట్టడంలో కఠినమే ఉంది ఈ సంవసారం బండరాయి లాంటిది ఈ సంసారంలో ఉండే అహంకారాలని మమకారాలని విడిచిపెట్టడంలో కష్టమే ఉంది వాటిని అలా మోస్తూ కష్టం ఉంది కానీ కానీ మరి అదే అదే మాయా విడిచిపెట్టడం కూడా కష్టం ఎనీవే సో ఆ మైత్రి ఏమంటుందంటే ఏమండి మీరు నాకు అమృతత్వాన్ని ఇవ్వలేని ధనాన్ని ఇచ్చి నాకేమిటి ఉపకారం ఏనా అహం నా అమృతాస్యా దీనివల్లనైతే నేను మోక్షాన్ని పొందలేనో ఆ అమృతత్వాన్ని పొందలేనో అటువంటి సంపద అది ఏదైనా కూడా కింతేన కురియా దానితోటి నేనేం చేస్తాను తర్వాత మీరు ఈ సంపదనంతని విధులు పెట్టేసి వెళ్ళిపోతానంటున్నారు కదా అంటే దీనికంటే విలువైనది ఏదో ఇంకొకటి ఉందని అది అది ఫలానా అని ఇదంతా మీకు తెలుసుంటేనే ఆ పని చేయగలుగుతారు ఇదేమి అది ఏమీ తెలియకుండా మీరు ఇది విడిచిపెట్టరు కదా దీన్నే పట్టుకు వెళ్ళాడుతూ ఉండి వరే దీనికంటే మహోన్నతమైనది మీరు తెలుసుకున్నారు అందుకోసమే దీనిని అలా అలవోకగా విడిచిపెట్టే ప్రయత్నం మీరు అనే కాబట్టి నాకు అదే కావాలి నాకు కూడా అదే కావాలి నాకు ఈ సంపదలను ఇచ్చేసి మీరేమో మోక్షానికి వెళ్ళిపోతారంటే నేను ఒప్పుకోను నాకు కూడా ఆ మోక్షమే కావాలి అని అడుగుతుంది చూడండి ఎంత వివేకవంతురాలు సాహోవాచమైత్రేయీ భాష్య భాష్యకారుల యొక్క భాష్యం అది అది ప్రతీక ఏవముక్త పృత్యువాచమైత్రేయీ సో అలా చెప్పాడు అమృతత్వస్యత నా శాస్తి విత్తన అని చెప్పాడు చాలా గొప్ప వాక్యం విత్తము చేత అమృతత్వమునకు ఆశ లేదు అనేది అమృతత్వస్యతో నా శాస్తి నా దగ్గరికి మొన్న ఒక ఆయన వచ్చాడు గత పదిహేను ఏళ్ళ నుంచి వేదాంతం నాకు తెలిసే అంతకుముందు ఇంకో పదిహేను ఏళ్ళ నుంచి నాకు తెలిసే పదిహేను ఏళ్ళ నుంచి చదువుతున్నారు తర్వాత ఇంకా రిటైర్మెంట్కి దగ్గరికి వచ్చారు దగ్గరికి వచ్చి నా దగ్గరికి వచ్చి నేను ఒక కొత్త కంపెనీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను మీ సహాయడం అడిగారు కొత్త కంపెనీ స్టార్ట్అప్ కంపెనీ అంటే నేను ఆలోచించాను వేదాంత దృష్టిగా చెప్పాలంటే యంగ్ మ్యాన్ అయితే ఎస్ గో హెడ్ అండ్ డూ ఇట్ నాకు చేతనైనా ఏదైనా హెల్ప్ ఉంటే కూడా నేను చేస్తాను మీకని చెప్పండి ఆయనేమో అరవైకి దగ్గరలో ఉన్నారు ఇంకో ఏడాది రెండేళ్ళలో రిటైర్ అవుతారు ఇప్పుడు స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసి ఇంతవరకు పోగేసినటువంటి సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తీసుకెళ్లి దాంట్లో విమరిస్తే ఆయన ఇన్సెక్యూర్ అయిపోతారు మొట్టమొట్ట నా జీవితం ఎలా గడుస్తుందో అని భయంలో పడిపోతారు స్టార్టప్ కంపెనీ సక్సెస్ అయితే కోర్టులో వచ్చేస్తాయి కానీ సక్సెస్ కాకపోతే అది ఎంత ఎప్పుడు సక్సెస్ అవుతుందో ఏమిటో ఈ స్టార్టప్ కంపెనీలు ప్రతిదీ యూట్యూబ్ సక్సెస్ అయినట్టుగా సక్సెస్ అయిపోదు పది ఫెయిల్ అయితే ఒకటి సక్సెస్ అవుతుంది ఇది వెళ్ళి ఫెయిల్లో పడిందనుకోండి దాన్ని ఈయన సేవింగ్స్ పోతాయి చాలా కఠినంలో పడిపోతాడు ఆయన లేనిపోని సమస్య తర్వాత బీపీను షుగర్ వచ్చేస్తాయి ఆల్రెడీ ఈజ్ అన్ని వెర్జ్ అఫ్ ఆల్ దోస్ థింగ్స్ ఆల్రెడీ అన్ని వెర్జ్ బీపీకి చాలా దగ్గరలో ఉన్నాడు షుగర్ టచ్ అండ్ బో అన్నట్టుగా ప్రో ప్రీ డయాబెటిక్లో ఉన్నాడు ఏం సలహా చెప్పాలి సంసార్లు ఇలాగే ఉంటారు ఏం సలహా చెప్తాం పోనీ ఉద్దయానికి అని చెప్తే ఏ ఆదులోనే హంసపాదు అన్నట్టుగా సుఖం పలకరా అడ్డే ఏదో సావితి కింద ఆయన స్టార్ట్అప్ కంపెనీ పెట్టుకుంటానంటే వద్దని నేను ఎలా చెప్తాను వెరీ టఫ్ సిటీస్ అప్పుడు నేను చెప్పాను ఏమని చెప్పానంటే ఐ ఆస్క్రిహ్యం హౌ మచ్ సర్వీస్ యూ హ్యావ్ అండ్ వాట్ అబౌట్ యువర్ సేవింగ్స్ ఫర్ ది ఫ్యూచర్ రిటైర్మెంట్ అండ్ వాట్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్ సేవింగ్స్ యువర్ ప్లానింగ్ టు పుట్ ఇన్ దిస్ స్టార్ట్అప్ కంపెనీ What are the chances of its success? And then, uh, a start-up company, ne, in the start-up start company, in the start-up company, in the start-up company, in the analysis, in the start-up company, in the start-up company, he is struggling with it. Struggling. He is able to succeed. Atomic reference is the answer. మీ ఆరోగ్యం సంగతి కూడా ఆలోచించండి స్టార్టప్ కంపెనీ లాభ నష్టాలు మాత్రమే కాకుండా మీ హెల్త్ మీ బీపీ తర్వాత మీ మెంటల్ స్టేటస్ స్ట్రెస్ లెవెల్స్ అది కూడా కొంత పరిగణనలోకి తీసుకుని మీ భార్యను కూడా సంప్రదించండి ఇద్దరూ కలిసి మీరు ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకోండి మరి టూ మచ్ వేదాంతుల దగ్గరికి వెళ్ళి ఇలాంటి ప్రశ్నలు మీరు అడగద్దు ఎందుకంటే అమృతత్వస్థ నాశాస్తి విత్తేనా మేము అంటూ ఉంటాం మీరు అరవై ఒక పడిలో పడి ఇప్పుడు స్టార్టప్ కంపెనీ సక్సెస్ చేసి అరవై ఐదు వచ్చేప్పటికి సక్సెస్ చేశారే అనుకోండి దానివల్ల మీకు అమృతత్వానికి అంటే ఆయన అంటారు మీకు బోళంత డబ్బు ఇస్తాను మీరు ఏదైనా చేయొచ్చు మళ్ళీ దాంట్లో స్వామీజీకి కూడా డబ్బు స్వామీజీలు కూడా అలాగే ఉన్నారు సరే పెట్టబోయ్ నేను నీకు బలంగా పూజ చేస్తాను నీదంతా సక్సెస్ అయిపోతుంది దాంతో సగం నాకు ఇచ్చేయమని చెప్పి స్వామీజీలు వెయ్యి మంది దొరుకుతాను ఈ తరఫున నేను జపాలు చేయిస్తాను ఇక్కడ గ్రహ జపాలు అవేను నువ్వు ఇక్కడ కంపేర్ పెట్టేస్తే సక్సెస్ అయిపోతుంది కోట్లు వచ్చేస్తే నాకు పది శాతం పాడేయమని వాళ్ళు బోలనున్నారు చాలా లోకం చాలా కలుషితంగా ఉంటుంది ఏం చెప్తాం సమాధానం ఏదో అలాగే ఇటు కాకుండా అటు కాకుండా సూచనాప్రాయంగా చెప్పి మీరు ఆలోచించేదో నిర్ణయం తీసుకోండి అని చెప్పాను అంటే లోకం అలా ఉంటుంది ఊరికే వేదాంతం చదువుతారే తప్ప అది ఆకలింపు చేసుకునే సందర్భాలు చాలా తక్కువ అమృతత్వస్య నా శాస్త్ర ఏనా అమృతం నా శ్యామ్ ఆవిడ చూడండి ఆవిడకి అసలు ఇంత లేదు ఇంత మీమాంస లేదు సక్సెస్ అయితే ఏమిటి సక్సెస్ కాకపోతేనేమిటి సేవింగ్స్ ఏమిటో సెక్యూరిటీ హెల్త్ ఏ ఇవే డైరెక్ట్ ఏనా అహం అమృత నశ్యాం ఏ విత్తమ చేతనైతే నేను అమృతత్వాన్ని పొందలేనో కి మహం తేన కుల్యాం దాంతో నేనేం చేసుకుంటానే అని అంటాడు అని మళ్ళీ భగవందను సంబోధించి భగవాన్ వేద మీరు పూజనీయులు మీరేదో ఒక పరమసత్యాన్ని మీరు ఎరుగుదురు దాని బలం చేతనై ఈ సంపదలన్నింటినీ కూడా మీరు తృణప్రాయంగా విడిచిపెట్టగలుగుతున్నారు తదేవ మే బ్రూహి ఇది దానిని మాత్రమే నాకు బోధించుడు తదేవా అంటే ఈ సంపదతో పాటు అది కూడా చెప్పండి అని కాదు అలాగంటే మళ్ళీ తెలుగుదాటలు ఆవిడ ప్రదర్శించారు అతి తెలుగుదాట్లు అంటారు ఈ సంపదలు ఎలా ఉంచండి ఇది ఆల్రెడీ సిండికి ఇటీవర్ డెపోజిట్స్ మీకు తెలుసున్నది ఏదో చెప్పండి అని అలా కాకుండా ఈ సంపద గురించి నాకు విచారణ ఏవా తదేవ మే సంపద నాకు అక్కర్లేదు మనిషి బతకడానికి ఎంత కావాలని పట్టడం కావాలి ఈ సంపదలన్నీ పెంచుకుని ఏం చేస్తాం ఏదో మనం అనుకోకుండా వచ్చి ఒళ్ళోపడ్డ సంపదని ఎలాగ దీన్ని నిర్వహించడం రా అని తల సందర్భం తప్ప ఈ ఉన్న సంపదని ఇంకా ఏదో పెంచేసేదో చేయాలనే సందర్భం లేదు తర్వాత మనిషి జీవితం మనిషి జీవితం చాలా అల్పం అలా చూస్తుండగా మనిషి ఎగిరిపోతాడు కబీర్దోస్ ఏమన్నాడో విన్నారా ఎప్పుడైనా ఆయన ఏమన్నాడంటే ఉడుజాయిగా హంస అకేల హంస అంటాడు పక్షాడు హంస హంస హంసంటే జీవుడు అకేలా ఒంటరిగా ఉడుజాయిగా ఎగిరిపోతాడు దీన్ని ఆయన పడిపోడు పాట పాడేన పెద్ద విద్వాంసుడు ఆయన ఎలా పడేవాడు అంటే ఇలా కూర్చునేవాడు ఉడు జాయగా అంటూ పాడేవాడు అప్పుడే ఎగిరిపోతుందంటే వాడివాడు జాయగా హంస అకేలా మరి హంస అకేలా ఉడి జా ఉడి అంటే ఎగిరి తక్కబోతుంది మరి ఈ జగత్తు మాట ఏమిటి ఏ జగ దర్శన్ క మేళ ఉడి జాయగా హంస అకేల అని అలాగే పడతారు అని ఇంకో ప్రశ్న ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతుంది ఈ హింస అంటే తరువర అంటే మంచి చెట్టు తరువు అంటే చెట్టు మంచి పెద్ద చెట్టు ఉంది దాని ఎండుటాకు పత్ర ఎండుటాకు అది విడిపోయింది దారిపోయింది చెట్టు నుంచి ఎక్కడ పడుతుంది అంటే హవా గాలి యొక్క ప్రవాహం ఎటుంటే అక్కడ పడుతుంది అండి అలాగే ఈ హంస ఎగిరిపోయిన హంస మళ్ళీ ఎక్కడ వాళ్తుంది అంటే ఆ కర్మ ప్రవాహంలో అక్కడ వాళ్తుంది కానీ ఒకటి మాత్రం ఖాయం ఏమిటో తెలుసున్నది ఉడు జాయుద హంస అకేలా ఏ జగ దర్శన్ క మేల కాబట్టి ఈ సంపదను నేను ప్రోగు చేస్తున్నాను అంటే ఒక రకమైన ఫాల్స్ కాంప్లసెన్సీ ఒకటి నిర్మాణం అయిపోతుంది ఒక కృత్రిమమైన కాప్లసెన్సీ అంటే అంతా బాగానే ఉందనే ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది దాంట్లో పడి మనిషి జీవితాన్ని వ్యర్థం చేసేసుకుంటాడు సమయం జీవితం వెళ్ళిపోతుంది మృత్యు వచ్చి గమలించి వేస్తుంది వీడు తర్వాత దుఃఖిస్తాడు అయ్యో ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేకపోయామే అని దుఃఖిస్తుంది కాబట్టి అలాంటి పొరపాటు చేయకూడదు ఇప్పుడే అర్థం చేసుకోవాలి ఎంత తొందరగా వినిపడితే అంత తొందరగా నాట్ టుమాుడే సెల్ఫ్ అమృత నాశా అస్తి విత్తేన యదేవ్యకర్ణం ఏముక్త ప్రత్యువాచమైత్రేయీన అహం నామ్యాంకిమహం తేన విత్న కుర అమృ నేను ఈ విత్తము చేత అమృతత్వాన్ని పొందలేకపోయే పక్షంలో కి మహం తేనె విత్తైన కుర్యాం ఆ విత్తంతో నేనేం చేసుకుంటాను ఈ డబ్బులతో పొగేసుకుని ఏం చేసుకుంటాం డబ్బుని డబ్బు అంత సమస్య ఏదే కానీ ఎందుకంటే ఉన్నదంతా ఖర్చు పెట్టింది కాదు ఇప్పుడు పదివేలు ఉందనుకోండి ఎలా ఖర్చు ఏం ఖర్చు ఓ ఇంత పూట భోజనం చేసి రెండు చపాతీలు ఇంత పెరుగు అన్నం దిని పడుకుని వాడికి పదివేలు ఇస్తే వాడు ఏం చేస్తా పదివేలు ఈ పదివేలకి ఏదో వినియోగం చూడాలి సద్వినియోగం చూడాలి కదా రెండు మీద పారేయలేరు కదా సద్వినియోగం చేయాలి సో అదో పని అయిపోతుంది ఆ పని చేయాలి సద్వినియోగం చేయడం అంటే ఏదో ఒకటి రెండు స్కీములు ఇవ్వబెట్టి ఆ వాటిల్లోకి ఈ మనీని ఫన్న ఫైనల్ దాంట్లోకి తోస్తూ వాటి వల్ల పది మందికి ఉపకారం జరిగిన సందర్భంలో సంతోషించారు అయితే దాంట్లో అదో సంసారం దాన్ని కూడా మనం సమర్థించుకోవడమే తప్ప దాంట్లో అదో సంసారం దాంట్లో మళ్ళీ గుణదోషాలు ఉంటాయి సర్వారంభాహి దోషేణ దున్నేనాగ్ని వాడతా కాబట్టి అది కూడా అంత అంత క్లీన్ పాత్ ఏమీ కాదు ఎప్పటికైనా బంధహేతువే కాబట్టి ఒకే ధనము గలదు మరి ఇది చెప్పడానికి తేలిగ్గా ఉంటుంది కాబట్టి నేను చెప్పేస్తున్నాను మీరు విన్నానికి కూడా కొంచెం కొంచెం ఎలా ఉంటుందంటే కొంత కొంత కాంప్లెక్స్గా ఉంటుంది జటిలంగానే ఉంటుంది అంటే ఏదోలా ఉంటుంది వెంటనే బుద్ధికి రాదు కొంత ఓపెన్ మైండ్ తోటి వినాలి బాహ్యమైన సంపదలు వేస్ట్ అవన్నీ మనకు రక్షణ నిమ్మ రక్షణనిచ్చేది ఒక్కటే సంపద హృదయంలో భక్తి జ్ఞానం భక్తి అన్నాదే జ్ఞానం అదే సంపద అది పట్టుకుని దాన్ని సాక్షాత్కరించుకుంటే వీడు వీడు గిట్టెక్కగలుగుతాడు కానీ బాహ్యంలో మీరు పోవేసి గట్టెక్కేది ఏమీ లేదు అయితే మనకి డౌట్ వస్తుంది మరి రేపు రేపు రోజు గడవడం ఎలాగని దట్ ఈజ్ అవర్ వీక్నెస్ మన వీక్నెస్సే అది మన అది బలవం బలహీనత అది వివేకం కాదది అది అవివేకం ఎందుకంటే ఆ బైబిల్లో శర్మణాన్ని మౌంట్లో జీసస్ చెప్తాడు భగవంతుడు ఈ చెట్లకి ఈ పశు ఈ చెట్లన్నిటికీ ఈ ఆకులు పుష్పములు ఈ సౌందర్యాన్నంతనే కల్పించిన భగవంతుడు నీకు కట్టుకుండ్డ ఒకటి ఇవ్వలేకపోతాడా ఈ పశువులకు పక్షులకు నిశ్చింతగా అవి బతికేస్తున్నాయి వాటికి ఏమీ సెక్యూరిటీ ఉంది ఎలా ఆహారం దొరుకుతుందని సెక్యూరిటీ ఏమైనా ఉందా వాటికి కానీ అసలు సెక్యూరిటీ ఇష్యూయే లేకుండా నిశ్చింతగా బతికేస్తున్నాయే ఆ పశువులు పక్షులను వాటన్నిటికీ పూట భోజనం పెడుతున్న దేవుడు నీకు పెట్టలేకపోతాడా నీకు ముద్ద పెట్టలేకపోతాడా నీ భ్రాంతి తప్ప నీ అవివేకం తప్ప దాంట్లో సారం ఏమీ లేదు అని అంటాడు కాబట్టి రేపు రోజు ఎలా అనే బెంగ మనం అంటే అది కేవలము మన మానసిక బలహీనత తప్ప ఇంకేమీ లేదు మన చుట్టూ ఏర్పరచుకున్నటువంటి సెక్యూరిటీ వ్యవస్థలు ఏవైతే ఉంటాయో విత్తము ఇత్యాదులు వీటి వల్ల మనకు కొంత సెక్యూరిటీ లభిస్తుంది అని అనుకోవడం అది మనం చాలా తెలివైన పని చేస్తున్నాము తెలివితేటలతోటి జీవితాన్ని నడుపుకుంటున్నాము అని మనం అనుకుంటాం అలాగే చేసుకోవాల్సి ఉంటుంది ఐఎం నాట్ సేయింగ్ ఎనీథింగ్ ఆపోజిట్ టు దాట్ బట్ ఆ థింకింగ్ ఏదైతే ఉన్నదో అది తెలివితేటలు కాదు అది అది కేవలము మానసిక బలహీనత మెంటల్ వీక్నెస్ తప్పింకేం అసలైన బలం ఏమిటంటే రేపు గురించి చింత లేకుండా నవ్వుతోటి జీవించేయటమే అసలైన బలం రేపనేది ఏమీ లేదు ఉన్నది ఈరోజే తప్ప రేపనేది కల్పనే కానీ యథార్థం కాదు ఈరోజు చేయాల్సిన మంచి పనేదో మనం చేసేసుకుంటూ ఉండడమే అలాగే బతికేస్తూ ఉండడం నవ్వుతో బతికేయటము ప్రేమతో బతికేయటము అది తెలివితేటలు అనిపించుకుంటుంది తప్ప ఈ సెక్యూరిటీస్ ఇవన్నీ ఉద్ధరిస్తాయని నేను అనుకోను ఐ ఫీల్ లైక్ దాట్ శాస్త్రమైతే స్పష్టంగా అలాగే బోధిస్తూ ఉంటుంది సో ఈ ధనమంతా నాకు ఇస్తానంటావు నేనేం చేసుకుంటాను దాంతో తదేవ భగవాన్ కేవలం అమృతత్వ సాధనం వేద ఇక్కడ ఏవా అంటే కేవలం అనర్థం అది ఒక్కటి ఏది ఉంటే అమృతత్వము సిద్ధిస్తుందో దేనితో అమృతత్వం సిద్ధించడానికి డబ్బుతో కానీ డబ్బుతోటి సంపాదించదగిన కర్మలతో కానీ సంబంధం లేదో అటువంటి సహాయం అవసరం లేదో సహకారం లేదో తనంత తానుగా ఏది మోక్షాన్ని ఇవ్వగలుగుతుందో అది నీకు తెలుసు భగవాన్ వేద నీకు అంటే ఆవిడ ప్రేమగా మర్యాదగా మాట్లాడుతుంది భగవాన్ అంటే పూజనీయులైన పూజనీయులైనా మీకు అది తెలుసు తదేవా అమృతత్వ సాధనము మే మహ్యం బ్రూహి ఆ అమృతత్వ సాధనము విత్తము సాధనం కాదు అమృతత్వానికి అది తెలిసిపోయింది కదా అమృతత్వ నాశ అస్తి విత్తేన విత్తేన అంటే తృతీయ విభక్తి సాధనము నా విత్తము సాధనము కాదు నా విత్తేన అంటే విత్తనము సాధనము కాదు అంటే విత్త సంబంధం లేకుండా ఇంకొకటేదో ఉంది సాధనము అదే విత్తము ఎప్పుడైతే తీసేశారో విత్త సాధ్యమైన కర్మను కూడా మీరు కొట్టిపరేశారు ఇంకా మిగిలింది జ్ఞానం ఆ జ్ఞానరూపమైన సాధనమే ఆయనే అంటాడామాట ఆవిడ అంటలేదు అది ఏదైతే అదండి కేవలము అది మాత్రమే అమృతత్వ సాధనం అయి ఉండాలి మీకు తెలుసు భగవాన్ వేద అంటే జ్ఞానమే అయింది కాబట్టి దానిని దానిని మాత్రమే తదేవ అమృతత్వ సాధనం మే మంత్ర సహో వాచయాజ్ఞవల్క్య ప్రియా బా అన సతీ ప్రియం భాషసే ఏ ఆశ్వా వ్యాఖ్యామి తే యాచక్షణాణ్యూ మే ఇంతవరకు మనం ఒక టాపిక్లో ఉన్నాం ఏమిటి ఆ టాపిక్ అంటే వివేకము వైరాగ్యము మోరర్లెస్ అదే సంపదలు వీటి గడల మన దృష్టికోణము అంతా ఒకటే టాపిక్ అది త్యాగము వాటికి పరిష్కారంగా త్యాగము సన్యాసము లేక త్యాగము అదొక టాపిక్ ఇప్పుడు ఇంకో టాపిక్లో ప్రవేశిస్తాం నేను నా కడుపులో ఎన్నైతే ఉన్నాయో చెప్పదలుచుకు అన్నీ ఆ టాపిక్ గురించి నేను చెప్పేసేయాలి ఇంకా ఇంకా టాపిక్ మారిపోతుంది రేపటి నుంచి నెక్స్ట్ క్లాస్ నుంచి ఆ టాపిక్ ఏమిటంటే నిధిధ్యాస స్వీతి వేదాంతాన్ని ఎలా శ్రవణం చేయాలి ఎలాగ దాన్ని మనణ నిరుధ్యాస నాల్చి కొత్త టాపిక్లోకి వెళ్ళిపోతాం అంచేతనే ఈ టాపిక్ ఉండగానే నేనేం చేస్తున్నానంటే దానికి కావాల్సిన ఒక సమగ్రమైన విచారాన్ని నేను ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను సెనీవే ఆయన ఏమంటున్నాడంటే సహోవాచే యాజ్ఞవల్క్య బత అంటారు బత అంటే ఆనందంతో అరే ఎంత బాగా మాట్లాడావు తర్వాత అరే అరే ప్రియురాలని ప్రేమతో సంబోధించి ప్రియా నతీ ప్రియం భాషసే ఇంతకాలం గృహస్థగా ఉంటున్నప్పుడు ధర్మార్థకామాలు మూడు ఉంటాయి గృహస్థ జీవితంలో అర్థము సంపదలు ఉంటాయి భోగాలు ఉంటాయి ధర్మాచరణం కూడా ఉంటుంది కదా నిత్యకర్మానుష్ఠానము అగ్నిహోత్రము ఇచ్చేది వీటన్నింటి ఎడల నీవు నాకు ప్రియురాలుగా ఉంటివి ప్రియాసతీ ధర్మార్థకామాల విషయంలో ప్రియురాలుగా అంటే హితకారిగా హితమును చేసేదానిగా ఉంటూ అంటే ఆయన ఏదైనా దానం చేయదలుచుకుంటే అదిగో నువ్వు దానం చేసి నన్ను నా పిల్లల్ని రోడ్డు మారేంతా వాడు ఎవరు అంటే కాకుండా లేకపోతే ఆయన ఏదైనా కర్మ చేయదలుచుకుంటే ఇగో అసమాను అదేంటి ఈ మడిబట్లు కట్టుకుని నీ పక్కన పేటల మీద కూర్చోవడానికి నాకు టైం లేదా ఏదో నేను మహిళా మండలి మీటింగ్కి పోవాలి అదే అడగకుండగా తర్వాత ఇగో ఇలా రోజు సాయంకాలం సంధ్యావందరం పేరు చెప్పి కూర్చొని చెప్పండి ముక్కు ముట్టు కూర్చుంటే కుదరదు పదండి పెళ్ళిళ్ళకి సినిమాలకి పోదాం బయలుదేరదని అలాగా ఇబ్బంది పెట్టకుండగా అన్ని విధాలా ఆయనకి సహకరిస్తూ ప్రియా నహా సతీ నహ అంటే మాకు ప్రియా సతీ ప్రియురాలుగా హితకారిగా ఉంటూనే ఉన్నావు అయితే ఒక జీవితంలో అంతవరకు హితకారిగా ఉంటూ కలిసిమెలిసి హితకారిగా ఉంటూ హితమును చేసే వ్యక్తిగా ఉంటూ ఆయన నేను ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతానంటే మరి మాట ఏమిటి అంటూ దెబ్బలాటి పెట్టకుండగా ఇప్పుడు కూడా ప్రియమే భాషసే అందులో ప్రియమంటే ఏమిటా సరే వెళ్ళిదా అంటే అదొక రకం ప్రియం అలా కూడా కాదు అదేమిటో నేను కూడా తెలుసుకుంటాను అని ఆ స్థాయికి ఎదగడము అంటే ఆయనేమో సన్యాసం పొంచు పొందా సన్యాసి కావాలని ఆయన అనుకుంటే త్యాగం చేసి ఆయన కంటే ముందు అంతకంటే పెద్ద త్యాగం చేసి ఇది కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఆ సంగతి ఏటో చూడండి తయారై కూర్చున్నాడు పూర్వానికి ఒక భర్త నడిచి వెళ్తున్నాడు నడిచి వెళ్తున్న వాళ్ళిద్దరూ దంపతులు చాలా ప్రేమ ఈశ్వరు నీడల భక్తి కలిగిన దంపతులు నేను వెళ్తుంటే బంగారు మొహిరీలు కనపడ్డాయి దారిలో ఫుట్పాత్లో కనపడితే ఆయన అనుకున్నాడు ఈ మొహిరీ వెనకాల వస్తుంది ఫుట్పాత్ కదా ముందు ఈనాడు వస్తున్నాడు ఆవిడో పది అడుగుల వెనకాల ఆవిడ అలాగే ఉంటారు కొంచెం పాతకాలపు వాళ్ళు సో ఆ మొహిరీలు చూసి మొహిరీలు చూసి దాని మీద మట్టిని కప్పేస్తాడు కాలుతో ఇలా మట్టిని తోసేస్తాడు తోసేస్తే ఎందుకని నా ప్రియు భార్య వెనకాలు వస్తుంది ఈ మొహిరీలను చూస్తే స్త్రీకి సహజంగా బంగారం మీద ఉండే వ్యామోహం ఒకటి ఉంది కదా ఏదో మిమ్మల్లో ఏదో చేయించుకోవచ్చు లేకపోతే చేతులకు ఏదో చేయించుకోవచ్చు అని అలాంటి భ్రమ పడుతుంది అటువంటి వ్యామోహంలో బంగారం వ్యామోహంలో ఉన్నట్లయితే అది ఈశ్వరుడికి దూరం మనుషులు కామిని కాంచన్ అంటూ ఉండేవారు రామకృష్ణ బ్రహ్మహంస కాంచన్ అంటే లస్ట్ గ్రీడ్ అనమాట బంగారం అనేప్పటికీ గ్రీడు వచ్చేస్తుంది ఆ గ్రీడు వల్ల మనిషి ఈశ్వరుడికి దూరం అయిపోతాడు కాబట్టి ఆమెని రక్షించడం కోసం ఆమెని సేవ్ చేయడం కోసం ఆవిడ కంటపడకుండా ఉంటే మనస్సుకి వికారం కలగదు అని మట్టి తోసేస్తాడు ఆవిడ దగ్గరికి వస్తుంది ఏమిటి అలా కాళ్ళతో మట్టి తోస్తున్నారు ఏమిటి ఆ ఎల్లెళ్ళే అంటాడు అలాగని చెప్పండి అంటారు చూస్తుంది మట్టి తీసి బంగారం ముహురి అంటే ఆవిడేముంటుందంటే మట్టిని మట్టితో కప్పడం ఎందుకండి వ్యర్థం కదా అది మట్టే ఇది మట్టే ఒక మట్టిని ఇంకో మట్టితో ఎందుకు కప్పడం ఏదో ఎఫర్ట్ వేస్ట్ అంటే ఎందుకంటే సమలోష్టాశ్మ కాంచన లోష్ట అంటే మట్టి కాంచన అంటే బంగారం రెండింటినీ సమంగానే చూసింది ఆవిడ సమలోష్టాశ్మ కాంచన శ్రీకృష్ణుడి గీతలో అమ్మ బాబు ఈవిడ నాకంటే ఆయన అనుకున్నాడు ఇది బట్టే అది బంగారం అని ఆవిడ అది అనుకోనే లేదు ఆవిడ ఇది మట్టే అది బట్టే ఇక్కడ మైత్రేయ పరిస్థితి అలా ఉంది ప్రియం భాషసే ప్రియకర ప్రీతికరమైనటు ఈ ఆ వేదాంతం మాట చెప్పండి అంటే వాడి మనస్సుకు ఉల్లాసం కలుగుతుంది సో నా దగ్గరకు ఒక గాయం వచ్చాడు వచ్చి నేను అలాగా తిరువన్నామల వెళ్ళానండి తిరువణామలలో అక్కడ దేవాలయానికి వెళ్ళాను ఇక్కడ సమాధి దగ్గరికి వెళ్ళాను అక్కడ గుడికి వెళ్ళాను ఆ గుడికి వెళ్తే నా మనస్సుకి ఏదో ఉల్లాసంగా అనిపించిందండి అది ఏమిటై ఉంటుందని అడిగాను అన్నా అంటే నేను ఏం చెప్తాను ఏదో సర్దుబాటు చేసి అలాగేవో మనస్సుకు అలా అనిపిస్తూ ఉంటుందండి అవన్నీ పెద్ద మీరు పఠించుకోకండి మీ మనస్సులో ఉండే ప్రేమ ఆ భక్తి శ్రద్ధలే ఆ విధంగా భాషిస్తూ ఉంటాయి ఆ ప్లేసు పవిత్రంగా లేకపోతే మహిమాన్వితంగా కనపడడానికి కారణం మీ మనస్సులో ఉండే భక్తి తప్ప వేరే ఏమీ కాదు అంతకంటే దానికి ఎక్కువ దాంట్లో డోంట్ ట్రై టు రీడ్ సంథింగ్ ఇన్ ఇట్ జస్ట్ లీవ్ ఇట్ అండ్ డ్యాట్ అని చెప్పారు ఆయన మరి అడిగితే మరి అదే చెప్పారు నేను రమణ భగవాన్ అక్కడ ఆశ్రమంలో సంచరిస్తూ ఆ రమణ మహర్షి సంచారం చేసిన స్థలము నా మనసు ఏకాగ్రమైపోయి మనసు విలీనమైపోయి అలాగా సద్రూపంగా ఉండిపోయానండి అని ఆయన అనుంటే నేను మహానంద మరి ఆయన ఆయన అదనకుండగా ఇది అన్నాడు దానికి ఎవరైనా చేస్తారు ఆ సంస్కారాలను పెట్టి కాబట్టి ఒక కొంతమంది అలా అంటారు కూడా కొంతమంది అలాంటిది కూడా చెప్తారు లేకుండా అక్కడ చూస్తే నా మనస్సుక ఆయన్ని చిత్త నిరోధమైపోయి నాకు అలాగా ఆత్మనిష్టలో ఉండిపోయాను అండి అబ్బా ఏం పుణ్యాత్తులు అయ్యా నువ్వు అని కాబట్టి వాళ్ళ వాళ్ళ సంస్కారాలను బట్టి మనకు కూడా ఉల్లాసం కలుగుతుంది ఆమె అన్న మాటగా ఆయన మహానందపడ్డాడు మహానందపడి ప్రియం అబ్బా ఎంత బాగా మాట్లాడుతున్నాం భాష్యకారులు ఏమంటారు చూద్దాం సహోవాచయాజ్ఞవల్క్య దానికి ఆ మంత్రం దగ్గరికి వచ్చాను ఇప్పుడు ఏం విత్త అమృతత్వ సాధనే ప్రత్యాఖ్యాతే విత్తసాధ్యమైన కర్మయందు అమృతత్వ సాధనత్వము నిరాకరింపబడేది కాబట్టి అమృతత్వము విత్తము చేత సాధింపబడేది కాదు అమృతత్వానికి విత్తము సాధనము కాదు దాన్ని నిరాకరించారు ఆయన తిరస్కరించారు విత్తైన సాధ్యం కర్మ తస్మిన్ అమృతత్వ సాధనే శంకితే విత్త సాధ్యే కర్మణి అమృతత్వ సాధనే శంకితే సతి ప్రత్యా తస్మిన్ ప్రత్యాఖ్యాతే విత్తము డబ్బు ఉపయోగించి మీరు పుణ్యకర్మలు చేస్తే తద్వారా మోక్షం లభిస్తుంది అనే ఆవిడి శంక అంతేగాని డబ్బు ఇచ్చేసి మోక్షాన్ని కొనేసుకుంటారని కాదు డబ్బుతో దాన ధర్మాలు చేస్తే తద్వారా మోక్షం వస్తుంది అని ఆవిడ శంకిస్తే ఆ శంకకి సమాధానం అది లేదు అని కొట్టిపరచాడు ప్రత్యాఖ్యాతే ఎందుకంటే ఆవిడ కర్మలన్నీ చూసింది అంచేత నీ డబ్బుతో కర్మలు చేస్తే మోక్షం వచ్చే అవకాశం ఉందా అని ఆవిడ అడిగింది దాన్ని తిరస్కరించారు యాజ్ఞవల్క్య స్వాభిప్రాయ సంపత్త ఆహా అది తన అభిప్రాయం ఏమిటి తన అభిప్రాయం ఏమిటి విత్తసాధ్యమైన కర్మ మోక్షహేతువు కాదు ఆయనకి తెలుసు అసత్యం ఆయన క్లారిటీ విత్తసాధ్యమైన కర్మ మోక్షహేతువు కాదు అయ్యా మీరు కర్మ చేయదలుచుకుంటే చేయండి మీరు గృహస్థులు మీకు కర్మ చేసేటువంటి యోగ్యత కర్మ చేయడానికి డబ్బు కావాలి భగవంతుడు మీకు ఆ డబ్బు కూడా ఇచ్చాడు ఆ డబ్బుతో ఆ కర్మ చేస్తే మీకు దానివల్ల కృతార్థత వస్తుంది డబ్బు సద్వినియోగం అవుతుంది మీరు గోహెడన్ డూ ఇట్ అలా కాదండి ఈ కర్మ వల్ల మేము మోక్షాన్ని పొందుతాం నో నో ఛాన్స్ పోనీ ఈ డబ్బంతా మీకు ఇచ్చేస్తే మాకు మోక్షం వస్తుందా వచ్చేస్తున్నా నో నో ఛాన్స్ ఆయన తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పినాడు ఆవిడ ఆ అభిప్రాయాన్ని మరింత క్రోధి చేసినది సంపత్తి సంపత్తి అంటే బలం చేయక స్వ అభిప్రాయ సంపత్ తన అభిప్రాయాన్ని చక్కగా గుర్తెరింది మరింత బలపడి విధంగా ఆమె మాట్లాడింది ఆమె వివేక జ్ఞానానికి ఆమె వైరాగ్యానికి చాలా సంతోషించిన వాడే తుష్ట ఆహా సహోవాచ ప్రియే ప్రియా ఇష్ట బతేతి అనుకంప్యాం పూర్ణమద పూర్ణమిద పూర్ణా పూర్ణముద్యే